ిపూర్ణ ముకటి ధకా ఇతర ప్రపంచ తగా తెలియో నీ వెరుకేనమి మజిలో భరుకే Hari bhola meri ye eruka eriye చెకా తిరిగేది ఇంకోటి లేది రెండు తిరిగేది పరిపూర్ణం ఒకటి తనక తరమైన ప్రపంచమల్లా తగ తెలియేది వది లోపల ఎరుకే పరిపూర్ణమెరిగేదెరుకారిగేది ఇంకొకటి లేది రెంట్ని ఎరిగేది ఎరుక ఉత్తు మూలమెరుగనిది ఎరుకే ఎరగబోతే లేదని చెరుక ఎరిగేది ఇంకొకటి లేది రెంట్ని ఎరిగేది